మహాపరిషుడా మహమ్మతుడా ఏసయ్యా నీకు వందనాల ప్రభా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి కనికర పూర్ణుడా ఏసయ్యా నీకు వందనాల ప్రభా తండ్రి గడిచిన కాలం కాచి కాపాడిన ప్రభా తండ్రి దినాన్ని చూడలేకపోయారు ప్రభాన్ని జీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు ఎస్య్యా నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా ఇదిగో నాయన ప్రభా ఈ నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన కృతజ్ఞతలు ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభావైనా ఈ ప్రభ ఎవరైతే ప్రభ ఇంకా పార్టిసిపేట్ చేయాలో ప్రభ వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసే విధంగా మీరే మీకు చూపించండి ప్రభా తండ్రి నా ప్రభా మీరే వాక్యం ద్వారా మాట్లాడమని జరిగే చలాయించమని ప్రార్థిస్తూ మధురేడైనా ఏ చూస్త నామం పెట్టాడు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆ మేన్ అలా చకారు పాఠ పాడతారా కేసునా తోడు నీవుండగా కేసునా తోడు నీవుండగా నేను భయపడను ఇక ఎన్నడు నేను భయపడను ఇక ఎన్నాడు ఎసు తోడు నీ ఉండగా ఎోడు నీ ఉండగా నేను భయపడను ఇక ఎన్నాడు నేను భయపడను ఇక ఎన్నాడు పరిచేరు నా ప్రక్కనే ఉండగా ఆదరిచేరు నా తండ్రి వైయుండగా స్వాసపరిచేరు నా ప్రక్కనే ఉండగా ఆదరిచేరు నా తండ్రి వైయుండగా నేను భయపడబాను కాయవాడు నేను భయపడను ఇక ఎన్నడు అన్న తోడు నీ ఉండగా అసన్నా తోడు నీ ఉండగా నేను భయపడను ఇక ఎన్నడు నేను భయపడను ఇన్న ऐश्वर्य कनकलो क्षरमईनकलयो नाति चिकिन्होया ब्रतकंता पनबगा ऐश्वर्य कनकलो क्षरमईनकलयो नाति चिकिन्होया ब्रतकंता पनबगा नीनु बण्या कहनियो ఎన్నాడు నేను భయపడనుక ఎన్నాడు విసున్న చూడు ఉండగా విసున్న చోడుని ఉండగా నేను భయపడను ఇక ఎన్నాడు నేను భయపడను శత్రువులందరూ ఉన్నా నేనొక్కడి నా పక్షమునే యుద్ధము చేసేదావు శత్రువులందరూ ఉన్నా నేనొక్కడి నా పక్షమునో యుద్ధము చేసేదావు నేను భయపడను ఇక ఉన్నాడు నేను భయపడను ఇక ఎన్నాడు విశ్వ నాతో నీవుండగా విసు నాతో నీవుండగా నేను భయపడను ఇక ఎన్నాడు నేను భయపడను ఇక ఎన్నాడు అను అలలీయ అలలూయ ఎవరికన్నా ప్రేరేపణ ఉంద వేరు వాక్యం చెప్పినీ ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రభ పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తిమంతుడ సర్వనతుడ మహోన్నతుడకు తండ్రి మహిమసర్యుడుకు దేవ నీకు వందాలు ప్రభా రూపా సత్య సంపూర్ణ జీవం తండ్రి నీకు వందాలు ప్రభ గొప్ప ఈ గడిచిన కాలంవంత ప్రభ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా నీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీవీ లక్కులు నిలబెట్టుకున్నారైనా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఇక దినానికి ప్రభావ మీకు నూతనమైన కృపను మాకు అనుగరించినారు నూతన అభిషేకాన్ని మాకు అనుగరించిన ప్రభావ నీకు వందాలిసయ్య నీకే కృతజ్ఞతలు అర్పించుకోవటం గొప్ప దేవ ఇక దినం మంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజీవ లక్కులు నిలబెట్టుకున్నారనైనా నీకే వందాలిసయ్య ఉగ్రత నుంచి ప్రభావ మీరు మమ్మల్ని కాచి కాపాడుతుంది దాన్ని బట్టి నీకు వందాలు మా కొండలాగా మా కోట మా దాగు కొన్ని మీరున్నారు ప్రభా మీలో మమ్మల్ని దాచుకున్నారు దాన్ని బట్టి నీకు వందా ప్రభ ఈ చివరి కాలంలో ప్రభా యుగ సమాప్తి చివరి అంచుల్లో మీ ఉంటుందిగా ప్రభా నైనా ఎక్కడ చూసినా నైనా భయంకరమైన వాతావరణం ప్రభ నా తండ్రి ప్రభా బహు భయంకరమైన శ్రమల కాలంలో ఉంటున్నాం ఎక్కడ చూసినా మరణకాండ ప్రభా ఇది ఆరంభం అవుతుంది ప్రభ ఎంతో తండ్రి ఆ రీతిగా మరణిస్తున్నాయి మీ కోపాన్ని చల్లారుచుకోమని ప్రార్థిష్టమైనా మీ కనికరం మీ కృప దూపించండి మా దేశం పట్ల మా దేశాన్ని క్షమించండి మా దేశాన్ని స్వస్థపరచండి ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకునైనా నా తండ్రి నా దేవానికి వందం ప్రభా మీ నామం బట్టి మేము ప్రార్థిస్తామైనా మీ పేరు పెట్టబో జనులు ప్రభావాలంతా ప్రభావ ఆయన కనికరించమని క్షమించండి కృపదిపించి ప్రతి బిడ్డ మీతో మీ వాక్యం మీరు మా మాట్లాడండి ఈ మధ్యకాల సమయంలో ప్రభా మీ సన్నిధికి మేము వచ్చినాం ప్రభా నా తన ఇస్త ప్రభా మీరు మాకు అనుగ్రించినారు దాన్ని బట్టి నీకు అందాలి మీ వాక్యం మేము ధ్యానించబోతున్నగా ప్రభావ మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రించండి వాక్యం లేని సత్యం మా ఆత్మీయ నేతలు ఇప్పని ప్రభా మా హృదయాలు తెరవండి మీరు మాతో మాట్లాడాను ప్రభా మీరే మాట్లాడే మహింపొందమని రాను బిడ్డలు త్వరగా నడిపించి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రభా మీ నాకు మేము తెచ్చుకోమని ఏసీ కురుస్త పరిశుభ్ర నామూన ప్రధించాము కండి అమ్మో హలో చిన్న ప్రాప్తి చేసుకుంటూ పరిస్థితిలో ఉంది సొంత ముట్టి వారి మీరు మార్చుకొని వింటున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రయత్నించు తగిలిచ్చట చివరి దినాల్లో ఉండగా ప్రభా అయా మరి మీదే మాస హ్యాపీగా ఉండి చివరి మార్గంలో నడిపించుకొని నడిపెడి ఐదో వచ్చిన దగ్గర చదువుకున్నాం నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యుహోవ చూచి తాను భూమి మీద నర్లను చేసినందుకు యుహోవ సంతాపం నుంది తన హృదయములను హృదయములలో చూడండి మనకు తెలుసు సంతాప దినం సంతాపం అంటే ఏంటో తెలుసు సహజంగా ఈ సంతాపం అంటే ఎంట మందికి ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కారణం ఏంటి అనంటే ఈ కోవిడ్ ఎఫెక్ట్ తో ఈ నాలుగు రోజులు ఐదు రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియోని చూస్తే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఒక కుటుంబంలో తండ్రి తల్లి కుమార్తె కొడుకు ఉన్నారు నలుగురికి పాజిటివ్ వచ్చింది పూరి పాక మరి ఇది కృష్ణా జిల్లాలో జరిగినట్టుంది ఎక్కడి నుంచో వలస కార్మికులు వచ్చి ఇక్కడ పని చేసుకుంటూ సెటిల్ అయ్యి చిన్న పూరి పాకాలు వాళ్ళు ఉంటూ పనికి వెళ్ళే ఇంటి పక్కనే పడిపోయి ఉన్నారు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు ఎటువంటి ట్రీట్మెంట్ అనేది ఇచ్చే పరిస్థితులు చనిపోయాడు అనుకుంటున్నారు దూరం నుంచి భార్య కుమార్తె కొడుకు ఏడుస్తున్నారు దగ్గరికి వెళ్ళట్లేదు ఒక అతను ధైర్యం చెప్పి అమ్మా మీకు కూడా పాజిటివే కదా మీకేమన్నా నెగిటివ్ అయితే పట్టుకుంటే ఏమన్నా అవుతుందని భయపడే మీకేం కాదు మీరు గొంతులో నీళ్లు పోసి కళ్ళ ముందు జరిగినటువంటి సరి ఎవరో వీడియో తీసి పంపించారు అది వైరల్ అయితే తర్వాత ఫోటోల్లోకి వచ్చి పేపర్కి వచ్చింది సంతాపం అంటే అంత దారుణమైనటువంటి దిన కళ్ళ ముందు చనిపోతున్నా సరే స్థితి రొమ్ములు కొట్టుకున్నా సరే ఎంత చేసినా సరే ఆ ప్రాణాన్ని రక్షించలేము కానీ అది శరీరం కాబట్టి శరీరం చచ్చిపోయినా శరీరం పడ అని అతని ఆత్మ పరిస్థితి ఎత్తి వాళ్ళ ఎంతో గౌరవంగా ప్రేమ లేకుండా ఇష్ట వాళ్ళ తల్లిదండ్రులు తల్లిదండ్రులు మన వస్తుంది పెంచుకుంటే ప్రేమను పెంచుకుంటే అస్తువు కానీ ఆ వ్యక్తి కానీ అది పోయినప్పుడు ఎంత బాధ అది పోగొట్టుకున్న వాడికే తెలుసు అయితే మనం దేవుని దృష్టిలో అలాంటి వాళ్ళం ఎందుకు అనేనంటే దేవుడు తన నోటి మాటతో కేవలం నోటి మాటతోనే ఈ లోకాన్ని ఈ లోకంలో ఉన్న జీవ చల చల చెట్లను పుట్లను సమస్త పురుగులను సమస్త కీటకాలను నేళ్లను ఆకాశాన్ని భూమిని నక్షత్రాన్ని సమస్తాన్ని అతన్ని నోటి మాటతో తయారు చేసి కలుగునుగా కాంటే కలిగిన కానీ మనిషిని మాత్రం తన కష్టార్జితంతో తయారు చేసినటువంటి దేవుడు ఆకాశం నుంచి తన పాదాల దిగి వంగి నేల మట్టిని తీసుకొని ఆయన ఏ స్వరూపంలో ఉన్నాడో ఆ స్వరూపంలో మనిషిని తయారు చేసి వాటన్నిటికీ నేను నోటి మాటతో జరిగితే ఆయన నోటిలో నుంచి జీవవాయిదు మనిషికి ఊదాడు ఆయన చేయించి పని కాబట్టి ఇంట్లో పలకరించడానికి వచ్చి ఇంకా నేనేం చేయాలి ఈ నరుడు సంతోషంగా ఉండడం కోసం ఆలోచించి నరుని సుఖానికి కోసం నరుని శ్రేయస్సు కోసం నరుడు సంతోషం కోసం సాక్షణను గ్రహించాడు ఇంకా సృష్టిలో ఇంకా ఏ ఇతర దాని గురించి కానీ ఆలోచించిన ఆలోచించలేదు కేవలం మనిషి గురించి మాత్రమే ఆలోచించినటువంటి దేవుడు ఆయన చేతి అయినటువంటి నరుడు గురించి సంతాపం ఎందుకు తయారు చేశాడు రావి కారణం ఏంటి అనంటే మనిషి చేసినటువంటి పాపం మనుషులు దేవునికి ఎంత ప్రేమగా మనిషి ఆయన స్వరూపంలో చూ మనిషిని తయారు చేసి ఆయన జీవో వాయు వాయువుని నరునికి ఊది తన పోలికలో ఆయన నిర్మించుకొని తన చేతిలో చెక్కుకొని వచ్చేంతవరకు ఎత్తుకొని చూడు చూసుకోవాలనుకున్నటువంటి దేవుడిని ఈరోజు దూరంగా చేసుకొని వెళ్ళిపోతా ఉన్నాం సంతాపం అంటే ఈ లోకంలో తల్లిదండ్రులు బ్రతుకున్నగా కుమారుడో కుమార్తె చనిపోతే వారు పడే బాధ ఏంటో వాళ్ళని సంతాపం దుఃఖదేను భయంకరమైనటువంటి ఏడుపు రోదన అయ్యో నిలిచిపెట్టి వెళ్ళిపోతున్నావా కానీ ప్రతి ఒక్క నరుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే దేవుడు తన స్వరూపంలో చేసుకున్నటువంటి మనిషి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు దేవునికి వ్యతిరేకంగా మనిషి జీవిస్తున్నప్పుడు దేవుడు ఏ విధంగా ఉన్నాడు ఆ విధంగా ఉండాలని కోరుకున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా దేవుడే పరిశుద్ధుడైతే నరుడేం పాపంలో కొట్టు పెట్టాడు ఆజ్ఞను అతిక్రమించి ఇష్టానుసారమైన పాపంతో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఆయన అంత సంతాపం చెందాడంత ఎంత దుఃఖాన్న ఆయన కలిగి ఉన్నదంట చూడండి నరుడు చెడుతనము భూమి మీద గొప్పదంట సహజంగా మనం మనకున్నటువంటి ఆస్తిని మనకున్నటువంటి డబ్బుని మనకున్నటువంటి బలగాన్ని మనకున్నటువంటి రక్త సంబంధితలు ఉన్నటువంటి బలాన్ని తర్వాత మనకున్నటువంటి కులాన్ని మనం చేసేటువంటి ఉద్యోగాన్ని వీటన్నిటిని బట్టి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఎంత పెద్దోళ్ళునయ్యా కానీ ఇక్కడ దేవుడి దృష్టిలో గొప్పతనం ఏంటో తెలుసా అంటే ఉత్తమమైంది ఉత్తమమే కాదు ఇది ఇది నెగిటివ్ సెన్స్ లో చెప్పుకోవాల్సింది దేవుని దృష్టిలో ఎందరు కూడా ఏ విధంగా ఉన్నాడంటే చెడుతనాలలో గొప్పగా ఉన్నాడంట మనమైతే ఈ మనం అనుకుంటాం మన ఆస్తులను బట్టి మన బంగళాలను బట్టి ప్రభుత్వాన్ని బట్టి స్థలాన్ని పొలాన్ని త్రితీ మనం గొప్పగా కూర్చు దేవుడు మనం ఈ రోజు ఏమంటే నరుడు నరుల చెడుతనము భూమి మీద గొప్పద దాన్ని మించిన గొప్ప చెడుతనమే గొప్ప అదే హైట్స్ లో ఉంది గొప్పగా కనపడత వారి హృదయాల యొక్క తలంపులు ఊహ అంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యోహోవ చూసి తను భూమి మీద నరులు చేసి నరులను చేసినందుకు యహోవ సంతాపం తన హృదయం నుంచి దేవుడు ఇక మిగిలినటువంటి ఈ ఆయన సృష్టి పని ఈ ఆరు రోజులు సృష్టి పనిలో ఆరు రోజుల్లో ఆరు రోజులు మనిషిని తయారు చేశారు మొట్టమొదటి దగ్గర నుంచి దేవుడు ఇటువంటి సాక్ష్యాన్ని ఇవ్వలేదు కానీ ఒక్క మనిషి విషయంలో సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు ఎందుకంటే చెడుతనం గురించి ముఖ్యంగా వాళ్ళ హృదయాల గురించి వాళ్ళ హృదయంలో ఉన్న కట్ట చెడు తలపులు మనిషి బ్రతుకుతుంది పాపంలో ఆయన ఉద్దేశాలు వేరు ఆయన తణకులు వేరు అరుణ తనకులు వేరు నలు ఉద్దేశాలు వేరు ఆయన చాలా గొప్పగా ఊహించుకున్నాడు నలు ఏ విధంగా ఉండాలి కానీ అల్లుడు ఏ విధంగా తయారైడు తన ఈ భూమి మీద మనిషి ఎలా ఉన్నాడంటే చెడు తనలో గొప్పగా బాధాకరంగా ఉండి దేవునికి తలుచుకుంటే ఎంతో దుఃఖంగా అనిపించి బాధ కలిగి ఎందుకు వీటిని చేశాను వీడికి బదిలిం కొడు చేసింటే బాగుండే అనేటువంటి ఆలోచనని దేవుడు మొట్టమొదటిసారిగా మనిషిని అయితే చిట్ట చివరి దశలో ఉన్నాం దేవుడు ఎంత మనం స్టార్టింగ్ లోనే ఈ రోజుకి అదే అభిప్రాయం రకరకాల నిజంగా ఈ లోకంలో జ్ఞానం కలిగిన వాళ్ళు చాలా మంది ఆలోచనలు తలంపులు గొప్పగా ఉన్నారు చాలా అంత గొప్ప జ్ఞానం కలిగింది ఎంత గొప్ప నరులు మరి ముప్పై రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు చెప్పలేకపోయారు రెండు వేల ఇరవైలో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లు ఎందుకు ఈ కరోనా వచ్చింది ఆ సంవత్సరం మొత్తం జాగ్రత్తగానే ఉన్నారు మరణాలే తెలియవు కానీ ఈరోజు హలో సంవత్సరం దాటిపోయిన తర్వాత కన్నా కూడా ఆ సంవత్సరం కన్నా సంవత్సరం చావులు ఎక్కువగా ఉన్నాయి మరణాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు దేవుడు అంటే వ్యతిరేక వాళ్ళ గురించి మనం వాళ్ళ గురించి మనం వాళ్ళ గురించి మనం ప్రార్థన విన్నా చేయాల ఆ భారాన్ని మనం ఈరోజు బోధాలు వేసుకోవాలి ఏ రకం ఆత్మను చూసి మనం అటువంటి భారాన్ని బాధ నిక్కలి అతిథి దేవుడు ఎంత బాధపడ్డాడో ఎంత భయంకరంగా సంతాపాన్ని దేవుడు తెలియజేశాడో నల్ల గురించి దాన్ని మన ఆ దుఃఖాన్ని సంతోషంగా మనం మన జీవితాల్లో మార్చుకోగలగాల అయితే ఇదే ఆది కాండం ఎనిమిదవ చిట్టు చివరి వచ్చినాలంటే ఇరవై నుంచి కనుక చూసుకుంటే ఇరవై ఒకటవ వచ్చిన అధ్యాయం ఆది అధికారులు ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని చూస్తే అప్పుడు యహోవ ఇంపైన సువాసన నాగ్రహించి ఇక మేదట నరులను బట్టి భూయే మరలా శపించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది నేను చేసిన ప్రకారం ఇక నేను సమస్త జీవులకు బాల్యం నుండి చెడ్డది నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇక సమస్త జీవులను సంహరింపను చూడండి అప్పుడు దేవుడు సంతాపాన్ని అందిన దేవుడు ఈరోజు ఆయన ఆలోచనని మార్చుకున్నాడు చూడండి యహోవాకి మనం ఎందుకు ఉన్నాడంటే అప్పుడు యహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక లేదా మరలను బట్టి భూమి బట్టి అంటే ఆస్క్ ఓకే నేను వస్తున్నా పర్లేదు ఏ పుని దాదర్ కడ రెండు 132 h అధికం 80 క్స్టెట్ తెలుసు డు యామ్ సేట్ అకే మొదకే అదచ ఇటు పర్లోత ఎవడైతే నా స్వరం చేస్తాడు భోజనం చేస్తాడు ఆయన స్వరం విన్నాను ఆయన వాక్ వినాలా ఆయన సమానమైనటువంటి హోదాని హక్కుని మానవుడికి కల్పిస్తున్నాడు చక్క దగ్గర నుంచి లాస్ట్లో అయితే ఎవడు ఆయన చిత్త ప్రకారం చేసేవాడు వాడికి మాత్రమే ఆశీర్ హోదాలు ఈ ఇవన్నీ కూడా వాడికి అందుతాయి కాబట్టి మనం ఆ గుర్తులో ఉండాలా ఆయన ఆయన గొప్ప మంచి బలా మంచిగా వస్తున్నాయనేటువంటి ప్రయనొచ్చి అక్కడ దేవుడు సత్తాపక్ తిరిగి ఇక్కడ చూడదు అరుణ్ బట్టి ఏ జీవితం బట్టి ఏ నష్టం బట్టి ఇంకో దాన్ని బట్టి ఇంకో దాన్ని బట్టి ఇంకో దాన్ని బట్టి అది కానీ బట్టి మళ్ళీ అయితే ఆయన మార్చుకునే ఈ రోజు వాళ్ళ ఇష్టాలను పెట్టలేకపోతున్నారు వాళ్ళ ప్రేయారిటీస్ ని దేవుని వైపు చూడలేకపోతున్నారు దేవుడిని సంతోషపెట్టే వారిగా లేకుండా ఇక్కడ దేవుడు స్వీకరించి ఆ శ్వాస ఆయన దీవిస్తా నరేంద్ర <muchas> నుంచి ఆర్చిపోదానికి ఇంతమందికి నన్ను విలువగా ఉంచాడు ఇంతమందికి నన్ను ఉప్పుగా మార్చాడు ఇంతమందికి నేను మార్చగలగడానికి నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు నన్ను పాత్రగా వాడుకున్నాడు నన్ను పనిముట్టుగా వాడుకున్నాడు దేవుడు అనే దేవుని మహిళ పరచబడి మహిమ పరిచే నేను ఈరోజు మనం ప్రార్థన చేసి ఈ గంట కడిపి ఎవరు రావట్లేదను ఎవరో వచ్చారని సంతోషపడటం వచ్చారో రోజు బాధపడటం ఏదో ఒక రీతి భారంగా నేర్చుకోకుండా ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశాన్ని మన బయటికి వెళ్ళి మన క్రియ రూపంలో చూపించాల ఎక్కడున్నా నువ్వు హాస్పిటల్ పోలే ఆరోగ్యం బాబుగా నువ్వు హాస్పిటల్లో ఉన్నావా నువ్వు ఎదుటి వాటికి సువార్త చెప్పాలని ఇంకొకరు దేవుడు అక్కడ అవకాశం వచ్చాడు వాళ్ళకి ఎక్కడికి ఏమి కాదు తీసుకెళ్ళి ఉన్న వాడికి ఏ శిక్ష లేదు వాళ్ళకి ఏమీ జరగదు ప్రయాణం ఆ ప్రాంతానికి మనం అక్కడి నుంచి మనం మన సాక్ష్యం ద్వారా వాక్యం ద్వారా ఎదుటి వాడి పాపాలను ఒప్పించి దేవుడిని తీసుకెళ్ళడానికి అక్కడ దేవుడు నాకు అవగాహన నువ్వు పనిచేసే దగ్గర నువ్వు ప్రయాణించే దగ్గర నువ్వు నిలుసించే దగ్గర ప్రతి చోట దేవుని వాక్యాన్ని ఉంటారు అటువంటి బాలాన్ని దేవుడు మనకు అందులో ముందు ఆయన సంతాపాన్ని తెలియజేశారు దేవుడు ఆయన ఆశీర్వదించి శాపాన్ని ఆశీర్వాదకరంగానే కలి మార్చేవారి ఆయన ప్రేమను చూపించేవారు నాడు ఉండాలి దేవుడు ఆ విధంగా ఉండాలని కోరుకుంటాడు కాబట్టి దేవుడు తలం ఆశీర్వాడి చేస్తుంది ప్రార్థన చేసుకున్నాను పరిస్థితులు అవుతాడు ప్రభ నరుడు ఎప్పుడు ప్రభ చెడుతనంతో నిండిపోతుంది చెడు ఆలోచనలతో నిండిపోతుంది అయా చెడుతనమే ప్రభు ప్రభావండి క్షమించండి ప్రభ ఆయా ఇదిగోనైనా వెంటనే ప్రభ నరుడు బట్టి ఈ భూమిని ఎన్నికీ నేను క్షమించను నీకు అందరు పెట్టి ఎంతో వందనాలు ప్రభావ శాపంలో ఉన్న మా బతులు పాపంలో ఉన్న మా బతులు మార్చడం కోసం ఎంతో ప్రయాసపడ్డ ఎన్నో రకాలుగా ప్రభుని ఆలోచన కలిగారు దేని గురించి ఆలోచించి ఒక నరుణ్ నరులతో వాళ్ళ పుట్టుకు దగ్గర నుంచి ప్రభా యుగావంతం అయిపోయిన కూడా ప్రభా నరు నరులతో ప్రభుత్వం జీవించాలని ఆశపడుతున్నాం ఆ రోజు ఏ జీవితంలో మాట్లాడలేదు మాట్లాడలేదు నరువులతోనే మాట్లాడి ఈ రోజు వరకు ప్రతి అయిపోయిన తర్వాత మా యుగం ముగించుకున్న తర్వాత మా కాలం సమయం సమాజం మా సమయాన్ని ముగించుకున్న తర్వాత మామూలు కూడా ప్రభావ అయా నీ రాజ్యాన్ని చేర్చుకోవాలనుకుంటున్నా తండ్రి నీ గొప్ప ప్రేమను బట్టి నీ గొప్ప తలంపును బట్టి నీ ఆలోచన బట్టి నీకు ఎంత ఉంద ప్రభావ మీ ఆలోచనలో తగిన విధంగా మమ్మల్ని అందరినీ ఉంచుమారు అయ్యా నిశ్చితమైతే అనేకుల్ని ప్రాధాన్యత తీసుకొచ్చేవాళ్ళని తీర్చిదిద్దు అని ప్రార్థించుకున్నాం తండ్రి ఎదుగునైనా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి కుటుంబాన్ని ప్రభ ప్రతి బిడ్డను ప్రభ ప్రభాన్ని తీసుకొని వస్తాం అంత అయా ముఖ్యంగా ఈ వ్యాధితో బాధిత ప్రభా వాళ్ళని నశించిపోతే అయా వారిని నెరగక తెలియక నశించిపోతే ప్రభా వారి నశించుకోవటం నిశ్చితం కాదు ఆయన ప్రభా అందరూ రక్షించబడాలని తగురు పడుతున్న వాళ్ళు అందుకని వాళ్ళని ఆయన అమూలమైన రక్తం ద్వారా ప్రభా అయా నాకు విమోచన పాప విమోచనను కలిగి ఏమో నీరు పరుచుకున్నాం అదేవిధంగా వారికి కూడా దైనది మీరు అనుగ్రహించండి నశించిపోతున్న ప్రతి ఒక్కరి మీ ఊపులో కాచి కాపాడి వారికి ఒక అవకాశాన్ని అనుగ్రహించి అయ్యా వారిని కూడా ప్రభా ఆయన నిత్య జీవంలోకి చేర్చుకోవడం ప్రార్థన చేయక నేను ఎరగక ఎన్నోసార్లు వాక్యాలు చెప్పిన వాళ్ళ నుంచి పెట్టి ప్రభా ఆయా చిట్ట చివరి ప్రాణాపాయ స్థితిలో కుటుంబలు అడుతున్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కృప చూపించండి కనికరం చూపించండి దాంట్లో నిశ్చితమైతే ప్రభా అయ్యా అక్కడ వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి ప్రభా ఎవరికైనా అవకాశాన్ని ఉంది ప్రభా ప్రభా హాస్పిటల్లో ఉన్న వారి గురించి ప్రభా అయా వారికి పనిచేస్తున్నటువంటి డాక్టర్లని నర్సుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ద్వారా ప్రభా స్వార్థ ప్రకటించబట్టడానికి అయ్యా ఒక అవకాశాన్ని అక్కడ ఉన్న వారికి అవకాశాన్ని మీరు అనుగ్రహించి నశించిపోతున్న వారికి నీ స్వార్థను చెప్పడానికి నీకు వారి ద్వారా ప్రభా మీరు వాడుకోమని వారిని ఎన్నుకోమని ప్రార్థించున్నా ప్రభా బయట ఉన్న వారి గురించి కూడా ప్రార్థన చేయొచ్చున్నాం అయ్యా మరి ఎవరెవరికి స్వార్థ అందబడలేదో అందబడ వాళ్ళకి కూడా స్వార్థలు అందించాలి ప్రభా ఈ టీంని ఇంకా నుం బలపడుతుంది ఈ టీంలో కేవలం బిడ్డలు మీరు తీసుకోండి తండ్రి ముఖ్యంగా ప్రభ అనేక మంది సంఘ కాపర్లు పెద్ద పెద్ద మరి సంఘాలు కట్టినటువంటి కాపర్లు ఈరోజు కుటుంబాల కుటుంబంతో ప్రభా చనిపోతాను అధికారంలో వెతుతాను మరి ఆ విశ్వాసులు అందరూ వారి స్థితిగతులు ఏమవుతాయో వారిని ప్రభ మరి నేడలో నుంచి నిజానికి వెంబడించే వాటిలాగా నిజస్వా ప్రభా తెలుసుకోను ప్రభా నీ నీతిని ఆశ్రయించి నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికే బతికే వాడిలాగాను అయా వాటిని వారి చూసి చూపించేటువంటి ప్రభా నివనస్తులను కాపర్లను మీరు ఆ ప్రాంతాలను పంపించి మీరు వాడుకోమని ప్రార్థన చేయవచ్చు అయ్యా ఎదుగునైనా మరి మనోజ్ బ్రదర్ ని అట్లాగే విజయ్ గారి తండ్రిని విజయ్ గారి కుటుంబాన్ని మీరు నాకు ఫోన్ చేసుకోనండి వెంకన్న గారి కుటుంబాన్ని మీరు నాకు ఫోన్ చేసుకోనండి ఇంకా ఇంకా ఇంకా ప్రభా ఎవరైతే ప్రేరకు వెస్ట్ అడిగారు వాళ్ళందరినీ ప్రభా మరి తీసుకొచ్చి ప్రార్థన చేయొచ్చుండగా అయ్యా గొప్ప సాక్షులుగా వాళ్ళందరినీ నిలబెట్టుకోనండి స్వస్థపరచమ్మని ఎదుగోనైనా ఇంకా అనేకలు కొత్త పెట్టలేండి ప్రభా నీ సన్నిధిలో రాజీవని ఏ సై జీవం కలిగి నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం మేన్ ఆ మేన్ అలలియ సరే ప్రార్థన చేద్దాం మన ఒక్కరిగా మహాపరుషుద్దు కా కృప కలిగిన తండ్రి కలిగిన దేవా నీకు వందనాలు వేసాయా నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా అండ్రి ఈ గడిచిన కాలమంతా కాచి కాపాడినవు ప్రభా ప్రభా నీకులు ప్రభా ఈ దినాన్ని చూడలేకపోయారు ప్రభా నువ్వు మమ్మల్ని సజీవ తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రముల ప్రభా సమస్త మహిమ గణత ప్రభావం వేసాయా నీకే ఈ వేగములు గాక ప్రభా ఇది ఉన్న తండ్రి మధ్యాహ్న కాలం సమయంలో ప్రభా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా పాటల ద్వారా మీరు మహిమలు అందరు ప్రభాన్ని ఆయన మీకు స్వరం వినే భాగ్యము ధన్యత ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా తండ్రి వాక్యం మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా ఏదైతే విన్న వాక్యం ప్రభాని ఆయన మరో హృదయంలో భద్రపరచుకోవాలా వాక్యం ప్రకారంగా ప్రవర్తించాలా ప్రభాన్ అయినా వాటిని మేము పాటించాలా ప్రభా తండ్రి అట్టి కృపను మాకు దయచేయని ప్రభా తండ్రి అలాగే ప్రభాన్ అయినా తండ్రి ఎవరైతే ప్రభా ఈ ఆన్లైన్ ప్లేయర్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారో ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభావం అయినా మీ కృపలో జాపకం చేసుకోండి ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు కాచి కాపాడండి ప్రభానైనా ఈ వైరస్ బారిని ఎవరి కుటుంబం పడకుండా మీరే తోడుండండి ప్రభానైనా ఆ కుటుంబాల చుట్టూ అయినా ప్రభా కంచి వేయండి ప్రభానైనా వాళ్ళ ప్రతి ఔషధాలు వాళ్ళ ప్రతి సమస్యలు మీరు తీర్చండి ప్రభానైనా వాళ్ళ హృదయ వంచలు మీరు నెరవేర్చండి ప్రభాతండి ఎవరైతే ప్రభా ఈ వాక్యాన్ని ప్రభా ఆన్లైన్ లో వాళ్ళ కుటుంబంలో కూడా గొప్ప మీరు జరిగించండి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళని కూడా మీరు కాచి కాపాడండి ఈ వైరస్ బారిని ఎవరు పడకుండా ప్రభా మీరే తోడుండండి ప్రభానైనా కాకంటే మీ వ్యక్తుల నీడలోనే మాకు ఆశ్రయం ఉంది ప్రభావం అయినా తండ్రి మీరే మాకు ఆశ్రయము ఆధారము మా కొండా మా దావి నీవే ప్రభా తండ్రి నీ కృపలో ప్రభానైనా మాకు రక్షణ ఉంది ప్రభా తండ్రి కాబట్టి మేము మీ అందరం ప్రభానైనా నీ కృపలో ప్రభానైనా నీ నీడలో మీ ఆశ్రయంగా మేము ఉండాలా ప్రభా తండ్రి ప్రభానైనా ప్రభా ఆ కుటుంబం వైరస్ పడింది ప్రభా నైనా తండ్రి ఆ కుటుంబం గురించి ప్రభా నైనా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా నీ పాదాల చెప్పి ప్రభా ఆ కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ ఆ వెంకట కుటుంబం ఎవరైతే ప్రభ కోవిడ్ బారిన పడతారో ప్రభా వాళ్ళందరినీ మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభ పరమ వైద్యుడు మీరు నాయనా గొప్ప దేవుడు మీరు ప్రభ స్వస్థపరిచే దేవుడు మీరు ప్రభ ఆ కలవరి శిలవులో ప్రభాతం అండి మీరు పొందిన గాయముల ద్వారా ప్రభాయన నా వెంకట బాబు సంపూర్ణంగా స్వస్థపరచండి వాళ్ళకు ధైర్యాన్ని బలాన్ని ఇవ్వండి ప్రభాతం అండి నాయన ఎక్కడ కృంగిపోవడం కానీ నిరాశన్ని స్థిరలోకి వెళ్ళిపోవడానికి వీల్లేదు ప్రభా నాయన ధైర్యంగా ఉండమన్నా ప్రభ ఆయన విశ్వాసంగా ప్రభ నిరీక్షణగా ఉండమన్నా ప్రభ ఆ కుటుంబానికి మీరే ధైర్యాన్ని బలాన్ని ఇవ్వండి ప్రభ అలాగే ప్రభా విజయబాబు కుటుంబం కూడా ప్రభానైనా ఈ కోవిడ్ బారిన పడింది ప్రభా ఆ కుటుంబం గురించి కూడా ప్రభానైనా నీకు విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా నా తండ్రి ఆ కుటుంబంలో ప్రభా విజయబాబు ఎవరైతే ఫాదర్ ఉన్నారో ప్రభా నైనా తండ్రి ఆయన పట్ల మీ జాలి దయ కనిక్రమ కృప చూపించండి ప్రభా ఆయన సీరియస్ కండిషన్ అంటున్నారు ప్రభా మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా పరమ వైద్యుడు మీరే ప్రభానైనా సంపూర్ణంగా స్వస్థపరచండి అలాగే విజయబాబు వాళ్ళ వైఫ్ గాని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ప్రభానైనా ఈ వైరస్ బారిన పడ్డారో వాళ్ళందరినీ ప్రభానైనా మీ కృపలో జ్ఞాపనం ప్రతి ఒక్కరిని ప్రభాన ఆయన మీ కలవరి సెలవులో గాయమైన అస్తంల ద్వారా తాకి సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా అలాగే ప్రభా సువర్ణ సిస్టర్ ప్రేమ్ బ్రదర్ ప్రభా వాళ్ళు కూడా కోవిడ్ బారిన పడ్డారు ప్రభాన ఆయన తండ్రి వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆయన వాళ్ళ పట్ల మీ కనికరం చూపించండి ప్రభాతం అండి నా ప్రభా మీరే కాచి కాపాడండి మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభానైనా మీకు సాక్షులుగా ప్రభా ఆ కుటుంబాన్ని మీరు నిలబెట్టండి ప్రభ అలాగే ప్రభాతం అండి మెర్సీ సిస్టరు ఎవరైతే ప్రభా కుటుంబ సభ్యులు కోవిడ్ బాధపడ్డారో ప్రభా వాళ్ళందరినీ మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభానైనా మీకు సాక్షులుగా నిలబెట్టుకొని మీరే మహిమా ఘనత ప్రభావాలను ఉందండి ప్రభా అలాగే ప్రభాతండి మనోజ్ బ్రదర్ని స్వస్థపరిచినందుకు మీకు వందనాలు ప్రభాతం అండి మీకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రముల ప్రభాతం అండి ఇంకా శరీరంలో ప్రభా నీరసం బలహీనత ఉందంట ప్రభా నాయన తండ్రి మీరే శక్తి బలము ప్రసాదించండి ప్రభా తండ్రి మనోజ్ బ్రదర్ సంపూర్ణంగా నాయనా సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభ ఆ శరీరంలో బలహీనత నీరసం కూడా ఉండడానికి వీలేదు మీరే యొక్క మీ జీవాన్ని ప్రభా ఆయన శరీరంలో ప్రవహింప చేయండి ప్రభా తండ్రి నా ప్రభా లగర ఏనుక సిస్టర్ కూడా నాయన తండ్రి మీరే తోడుండండి ప్రభా తండ్రి ఆ కుటుంబం ప్రభ మీరే శాంతి సమాధానం దండి ఆ కుటుంబం చుట్టూ మీకు కంచిపోయండి ప్రభా నాయన తండ్రి ఏ ప్రతి నా శోధనలన్నింటినీ మీరే కొట్టువేయండి ప్రభా అపవాది తంత్రములు కానీ ఎలాంటి కీడు కానీ ఆ కుటుంబం మీద పనిచేయడానికి వీల్లేదు ప్రభా కుటుంబం ప్రభానైనా మీ కృపలో దాచుకోండి ప్రభా తండ్రి అలాగే ప్రభానైనా తండ్రి ఎవరైతే ప్రభా ఈ వైరస్ బారిన పడ్డారో ప్రభానైనా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభానైనా తండ్రి ఇది మీరు మాట్లాడినారు ప్రభా ఇది మీ ఉగ్రత అన్నారు ప్రభా మీ హస్తం ఉందన్నారు ప్రభా తండ్రి మా పట్ల మీకు అనికిరం చూపించండి ప్రభానైనా మా పట్ల మీరు శాంతించండి ప్రభా తండ్రి ఈ ఉగ్రతను మా నుంచి తీసివేయండి ప్రభానైనా తండ్రి ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఏదైనా ప్రాంతము పాపం చేస్తే మమ్మల్ని మన్నించి క్షమించి మా పట్ల మీకు అనికిరం చూపించండి ప్రభా ఎవరైతే ఈ వైరస్ బారిన పడి ప్రభా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో ప్రభానైనా ప్రతి ఒక్కరిని ప్రభానైనా మీరు స్వస్థపరచండి ప్రభా తండ్రి నా ప్రభా నాయన మీరే స్వస్థపరిచే దేవుడు ప్రభ మీ ద్వారానే స్వస్థత కలుగుతుంది ప్రభా తండ్రి నా ప్రభా అలాగే ప్రభా వ్యాక్సిన్ ఎవరైతే తీసుకోబోతున్నారో ప్రభా వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రభ మీరే కాపాడండి ప్రభా నాయన ఈ వ్యాక్సిన్ వల్ల కూడా ప్రభా ఎంతో మంది మరణిస్తున్నారని బాబా మేము చూస్తున్నాం ప్రభా ఏ ఒక్కరు మరణించకుండా ప్రభా మీరే కాపాడండి ఇంకా ఎవరైతే వైరస్ బారిన పడలేదో ప్రభా వాళ్ళందరికీ వైరస్ బారిన పడకుండా వాళ్ళ చుట్టూ మీరే కంచి వేయండి వాళ్ళ మీరే తోడునండి ప్రభా నా అలాగే ప్రభావి నా ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా దినదినం మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు ప్రభానైనా మమ్మల్ని వాక్యంలో ప్రభానైనా మీరు అనేక మరుగువైపోయిన విషయాలు కూడా ప్రభానాయన మీరు మాతో మాట్లాడుతున్నారు అట్టే కృపను మాకు మీకు వందనాలు మీకు ధన్యత మీకు మాకు ధన్యత ఇచ్చినందుకు మీకు వందనాలు స్థుతులు నాయనా ఎవరైతే ప్రభా ఈ కేబీపీఎం గ్రూప్లో ఉన్నారో ప్రభా నాయనా మా ప్రియులు మా సహోదరులు వాళ్ళ కుటుంబాలు ప్రభా మీరు అందరినీ మీరు కాచి కాపాడండి ప్రభానాయన నాయన ఈ కేబీపీఎం గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరి ద్వారా ప్రభ విస్తారంగా సేవ జరగాల ప్రభాతం అండ్రి అనేకులు ప్రభానాయన నాయన రక్షణలోకి రావాలా ప్రభాతం అండ్రి అనేకులు నడిపించాలా ప్రభా ఈ వైరస్ బారిన ఏ కుటుంబం పడకుండా అందరి చుట్టూ ప్రభా మీరే కాచి కాపాడమని మీరు ఎక్కల కింద మీ యొక్క ముద్రలో ప్రతి ఒక్కరు ప్రభానాయన పరిశుద్ధాత్మ అభిషేకం మీరు దయచేయమని ప్రభానాయన మీరే మాకు తోడుండి కృప చూపించమని ఈ గడిచిన కాలం మమ్మల్ని కాచి కాపడి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు చెప్తూ స్థుతులు సమస్త మహిమ ఘనత ప్రభావం వేస్తే నీకే ఏములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ నజరేడని ఏసుకృస్తున్నామని పెట్టడి వేడుకున్నా తండ్రి ఆమెన్ ప్రార్థన చేశాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ నీకు వందలు తండ్రి అబ్రహాం ఇసాకు యాక గొప్ప దేవ కృపాశక్తి సంపూర్ణ జీవం వల్ల తండ్రి మీ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో పాత్ర మమ్మల్ని సజీలపులు నిలబెట్టుకున్నారు ప్రభా దివారాతులు మమ్మల్ని కాచి కాపాడి ఇక దినానికి ప్రభావ మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రించినారు నీకు వందనాలు ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకున్న మీకు నూతన అభిషేక కనుగరించారు దాన్ని నీకు వందనాలు ప్రభా సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహాతేజస్సు మహేశ్వరం ఇక యుగంలో నీకే కలుగునుగా కాహాల లుయ నా దేవ నా ప్రభ ఈ యొక్క మధ్య కనసంలో ఓ దేవా మీకు సందీప్ మమ్మల్ని నిలబెట్టుకున్నారు ప్రభావ మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రభా ఈ లోకమంతా చెడుతనంతో నిండిపోయిన ప్రభావ అందుకే ఈ ఉగ్రత ప్రభ నైనా బాల్యం నుంచే వాళ్ళు ప్రభా చెడుతనంతో నిండిపో ప్రభా నైనా ఇసు ప్రభా మీరు ఎందుకు చేసినారు ఈ నరులని చెప్పి మీరు ఎంతగానో బాధపడుతున్నారు నైనా కనికే తండ్రి గొప్ప దేవా నీకు అందాలిసేయ నా ప్రభ మనుషులకు పట్ల మీ ప్రణాళిక ఎంత గొప్పగా మీరు ఊహించినారు ప్రభ దానికి ఓ ప్రభావ భిన్నంగా ప్రభా మనుషులు ఈ లోకంలో జీవించినారు ప్రభా కానీ ఆ సత్యం ఎవరికి తెలియదు ప్రభా ఎందుకంటే చెప్పేవారు లేరు కనుక ప్రభావలకు తెలియదు ప్రభా చెప్పేవారు ఉన్నా కానీ ప్రభా కొంతమంది వినలేని స్థితులు ఉన్నారు ప్రభా ఆ బిడల పట్ల మీకు కనికర్యం చూపించండి నా ప్రజలు ఎందుకు నశించిపోయారు జ్ఞానం లేకనే నశించిపోయినారు ప్రభావ ఈ లోకం జ్ఞానం లేకనే నశించిపోతుంది జ్ఞానం కొద్దుగో లేదు ప్రభావ మీ దగ్గర ఎంతో విస్తారం జ్ఞానం కానీ మనుషులంతా ప్రభావ ఈ లోకపతి ఉన్న జ్ఞానం పొందుకొని పరిగెత్తున్నారు మనుషులు ప్రభా మీ మార్గంలోనూ ప్రభ చెరిపి వేసుకున్నారు మీ కట్టలను అతిక్రమించినారు ప్రభావ మీకు తిరుగుబడతానని చేస్తున్నారు అందుకే శిక్ష వస్తుంది ప్రభ కనికరించమని గొప్ప దేవ మీరు ఎంతో దీర్ఘశాంతం గల దేవుడు ఎంతో గొప్ప దేవుడు ప్రభ నా దేవ నా ప్రభ బిడల మీకు కనికరం మీ పేరు ప్రజలు ప్రభ మీ చేతులు నిర్మించిన ప్రజలు ప్రభ ఇళ్ళంతానైనా కనికరించండి కృప చూపించండి ప్రభులు పాపం క్షమించండి మీ కటాక్షం మీ కనికెరం పెట్టండి ప్రభావ బిడలపైన ఆ కలువరిశీల్లో మీరు చూపించిన ప్రేమను జ్ఞాపనం చేసుకోండి అయినా మీ కృప చూపించండి తండ్రి ఏ సయ్యా నా తన్ని మీరు నా తను ఇస్తే ప్రభ మీ కోపాన్ని చల్లార్చుకోపోతే ప్రభావలు ఇంకా నశించిపోతారు ప్రభావ నా తండ్రి నా దేవా మీరు ఉగ్రతమే మీద చల్లార్చుకోండి మీ ప్రేమ చూపించండి మా దేశం పట్ల అనేక ప్రజల పట్ల వీళ్ళంతా మీ ప్రజలే కదా ప్రభా ఆయన కనికరించమంత అదిష్టమైన నా దేవా నా ప్రభా ఆనాడు ప్రభా మోసే ప్రభా నా తన ఆహరణ ప్రభాక దూపాధి చేత పట్టుకుని ప్రభా ఆ తెగుళ్ళు ఆరంభమైనప్పుడు ఆయన పరిగెత్తిన ప్రభ రాయిచితం చేసిన పాపాలకి కానీ ప్రభ తెగుళ్ళు ఆగిపోయినాయి ప్రభా నా దైవ నా ప్రభావ మేము సచిన వరకు బ్రతికిన వరకు మధ్యలో ఉన్నాడు ఆ రోజు వాళ్ళు మోసే ప్రభా మీ దగ్గర బట్ నడుకుంటున్నారు ఆహారాన్ని పరిగెత్తుకుంటూ పోయినారు పాప చిత్తం చేయడానికి ప్రభా నైనా ఈ రోజు మా పరిస్థితి ఆరితీగా ఉంది ప్రభా నైనా ఇప్పుడు మేము ఏం చేయాలా ప్రభా మీరేమో నడిపించమని ప్రధిష్టమైన మీ మీ దైవికమైన జ్ఞానం చేత మీరు నడిపింపబడాలా గొప్ప దేవ మీ కొరకు మేము కనిపెట్టుకున్నాం ప్రభావ నా దైవ నా ప్రభావ ఎంతో మంది ప్రభా అయినా గొప్ప దేవ ప్రతి ఒక్క బిడకు స్వస్థత పొందాలా ఏసుక్రీస్త వైరస్ గద్దిస్తున్నాడు ఓ ప్రభా మనుషుని విడిచిపెట్టుకోవాల్సిందే ప్రభావ నేను అలాంటి గొప్ప గిఫ్ట్స్ మీరు మాకు అనుగించినారు మీకు వందాలు ప్రభా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ప్రార్థించాలా మీరు స్వస్థపరిచే దేవుడు ఉన్నారు అలాంటి గిఫ్ట్స్ మీరు మాకు ఇచ్చినారు నా దేవానికి వందా ప్రభావ అది మీ మహిమార్థమే మేము వాడుకోవాలా దేని విషయాలు మేము భయపడుకున్నా దేని చింతించుకున్న ప్రభా మీ మీద ప్రభా అనుకొని మేము జీవించాలా రాబోయే దినాల్లో బహు విశేషమైన సువార్థ మేము ప్రకటించాలా మా ఇరుగు పరివారికి మా పనులు ఉన్న వాళ్ళకి అందరి చెప్పాలా ఓ ప్రభ ఎవరైతే ప్రభా ఈ వైరస్ బారిన పడినారోళ్ళు అందరికీ ప్రభావ మేము పరామర్శించాల వాళ్ళని ఓ ప్రభావాలకు ఆధారణంగా మేము ఉండాలా ప్రభావ దేవాళ్ళు ప్రార్థన చేయాలా వాళ్ళు స్వస్థత పొందుతారు ప్రభావ ఎందుకంటే ఆ శక్తి మీరు మాకు అందరికి ఇచ్చినారు నీకు అన్నా ప్రభావ గొప్ప తండ్రి నీ ప్రజలు ప్రభాన తండ్రి కాపర్ లేని గొర్రెలలాగా చెదిరిపోతున్నారు ప్రభా ఉండి ప్రభావ వాళ్ళని సిద్ధపరచలేదు ప్రభా వాళ్ళకి మంచి ఆహారం పెట్టలేదు ప్రవాళ్ళు అందుకే ప్రభా గొర్రెలు చెదిరిపోతాయి ప్రభా కాపర్ లేక కొన్ని అయితే ప్రభా బిక్కు బిక్కుమంట ప్రభా ఉన్నారు ప్రభా అప్పుడు దుష్టుడు వచ్చి పట్టుకుంటున్నాడు ప్రభావ అరణ్యంలో కోరముగాలు పాలవుతున్నాయి కాప గరులనే ప్రభావ ఈ లోకం యొక్క అరణ్యంలాగా తయారైపోయింది ప్రభావ కాపడలేడు ప్రభావ తను ఇస్తూ ప్రభా ఒక గుంపును మొత్తం మీరు కాపాడుకున్నారేనా ఆ గుంపు ధరనే ప్రభావ వీళ్ళందరికీ విడుదల కల్పిస్తున్నారు తండ్రి ఆ నాలుగో గుంపులంత ప్రభావ మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు పరిశుద్ధుల గుంపులు ఆ గుంపుకు తగినట్లు మేము జీవించే బిడ్డలుగా తయారు చేయండి గొప్ప దేవ మా దైవికమైన జ్ఞానం చేత మీరు నడిపింపడాల సొంత తలంపులు సొంత జ్ఞానం కాదు ప్రభావ మీ జ్ఞానం చేత మీద కనిపెట్టుకొని మేము ముందుకు పోయే బిడ్డలుగా తయారు చేయండి మీ నూతనమైన అభిషేకాన్ని మాకు అందరికీ అనుగ్రించండి ప్రభావ గొప్ప దేవన తండ్రి ఈ చివరి కాలంలో ప్రభా ఆయన అనేకులు ప్రేమ చలారిపోద్దన్నారు ప్రభా అనేకులు ప్రభా విశ్వాసం తొలగిపోతానన్నారు మరి విశేషంగా ప్రభా సాధ్యమైతే ఏర్పాటు చేైతం వాళ్ళు పడేస్తారని మోసగిస్తారన్నారు ఈ లోకమంతా మోసంతో నిండుకుంది ప్రభా మోసం అక్రమంతో నిండుకుంది లోకమంతా దాంట్లో ప్రభా గొప్ప జనం కూడా కొట్టుకుని పోతున్నారు ఆ మోసంలో పడిపోతున్నారు వాళ్ళు తెలియక అనుగరించమని ప్రాదిష్టమైన కృపజీపించండి ఆ మోసంలో నుంచి ప్రభావ ఆ గొర్రెల నుంచి ఆ గొర్రెలు మేము బయటికి తీసుకొని రావాలా ప్రభావ నా దేవ అలాంటి అభిషేకం మీరు మాకు అనుగరించమని ఆదిష్టమైన గొప్ప దేవ నా వైరస్ బాధ్యతలు మీరు స్వస్థపరచండి వెంకన్నబాబు కుటుంబం జ్ఞాపకం చేసుకోండి మీ కృపజీపించండి మీకు అనుకరించి చూపించండి అందరినీ సంపూర్ణ స్వస్థత నా కుటుంబానికి అనుగరించండి ఆ వైరస్ బాధించి సంపూర్ణ విడుదల తెచ్చని ప్రభావ నా దేవ ఆ రీతి గొప్ప విజయబాబ కుటుంబం వాళ్ళ డాడీ మీరు తాకని ప్రభావం సీరియస్ కండిషన్ ఉంటుందిగా ప్రభావ ఓ దేవా బ్రదర్ మీరు తాకని ప్రభావ మీరు స్వస్థపచ్చండి సైతాన్ దురాత్మని ఏ స్థానంలో గద్దిస్తున్నాను మరణమా ఏ స్థానంలో గద్దిస్తండి ఉండడానికి వీలేదు నేను విడిచిపెట్టుకో సైతాన్ ఏసారికి ఆజ్ఞపిస్తున్నాం దేవ సంపూర్ణ స్వస్థ అనుగరించండి ఆ బిడ్డని తాకండి ప్రభ స్వస్థపచ్చండి ప్రభావ కృప చూపించండి మరొక అవకాశం ఆ బిడ్డలకు అనుగరించండి ప్రభ కుటుంబం కొడుకు యాప్నం చేసుకోండి మీకు కాపాడండి స్వస్థత అనుగరించమని సాధిస్తాం ఆ రీతిగా ప్రభావ నన్న మనోజన తాగి స్వస్థపచ్చానికి వంద ప్రభా ఇంకా మీరు బలపచ్చని సంపూర్ణంగా లేవనైతే మీ కొరకు శాసన పెట్టుకోండి కుటుంబం మీరు ఆశ్రయించండి ప్రభావ బలపరచండి మీ వాకింగ్ చేతున్న సేవలు అభిషేకించి వాడుకోవడం ప్రార్థిష్టం ప్రేమ ప్రభావ సువర్ణ శిక్ష గురించి ప్రార్థిస్తాం దేవ మీ కృపలో జ్ఞాపనం చేసుకుని ప్రభావ అడ్మిట్ అయినరా వైజాగ్ లో ప్రభావం సంపూర్ణ స్వస్థత దండి ఆ కుటుంబానికి ప్రభావ ఆ వైరస్ మీరు గద్దించండి ప్రభావ ప్రవేణిని గద్దించిన కాక మా దేవ ఇచ్చిపెట్టుకో సైతాన హిస్త క్రిస్తాన్ని ఆజ్ఞాపిస్తున్నాం దేవ మీరే గొప్ప కార్యం జరిగించండి స్వస్థపరచండి ప్రభావ ఫ్యామిలీ అంతా మీరు జ్ఞాపనం చేసుకోండి సంపూర్ణ హీలింగ్ అనుగ్రించండి స్వస్థపరచండి నాది ప్రతి బంధకాల నుంచి వాళ్ళకి విడాల ఇచ్చండి ప్రభావ కుటుంబంతో సర్వసత్యాలను నడిపించండి మతపరమైన జీవితం నుంచి విడిపించండి ఆచారబద్ధమైన జీవితం నుంచి విడిపించండి ప్రభావ ఆయన ఇస్తే ప్రభావ ప్రతి క్షణం మీ వాక్యములు మేము జీవించాలా మీ సన్నిధుల మేము జీవించాలా ప్రభావ వాక్యంలో మేము రాబోయే దినాలు భయంకరంగా ఉంటే ప్రభావ వాడు విజయుమించి పనిచేస్తున్న ప్రభావ కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభ వాడిని ఎదిరించాలంటే ప్రభావ మీకు అభిషేకం మాకు అవసరం అయినా నూతన అభిషేకించండి ఇంకా ఎంతమంది పర్శదాత్మ పొందుకోలేదు వాళ్ళంతా పరిశుదాత్మ వాక్య పరిచర్య చేస్తే కాదు ప్రభా వాక్యం పరిశుదాత్మ చేత నింపబడి ప్రభావ వాక్య పరిచర్య చేయాలి అప్పుడే స్వస్థతలు వస్తాయి ప్రభావ అద్భుతాలు జరుగుతాయి ప్రభావా అనేకలు విడుదల పొందుతారు ప్రభావ వాక్యం బయలుదేరినప్పుడే వాళ్ళకి స్వస్థత పోతుంది ప్రభా ఆయన అభిషేకం పొందుకోవాలా లేకుంటే ఈ సత్యం ఈ యొక్క అర్థం కాదు ప్రభావ కాబట్టి ప్రతి ఒక్కరు మీ నూతనమైన అభిషేకించే మీరు మైంపొందండి ప్రతి ఒక్కరు పరిశుదాత్మక కనిపెట్టుకోవాలా ఈ లోకంలో ఏటి కోసమే కనిపెట్టుకుంటున్నారు ఎదురు చూస్తున్నారు ప్రాభా ఇంటర్నెట్ లో వాటి కోసం ఎదురు చేస్తున్నారు కానీ ఆ రీతి ఉండకుండా ప్రభావ మీకోసమే ఎదురు చూడాలా ప్రభావ మీ ప్రణాళిక మేము సిద్ధం చేసుకోవాలా మీరు మీరు మాతో మాట్లాడే దేవుడు అన్నారు ప్రభా మీ ప్రవక్తలందరూ ప్రభావ మీ సందులో కనిపెట్టుకొని ప్రార్థించినప్పుడు ప్రభావం మీరు బయలుపరిచినప్పుడు వాళ్ళు పోయి ప్రకటించినారు అలాంటి అలాంటి జీవితం మాకు అనుగరించండి ఆ రీతి మేము తయారు కావాలా మా జీవితం అంటే తయారు చేసుకోవాలా ప్రభావ దినదినం ఆ రీతి మమ్మల్ని నడిపించండి బలపరచండి గ్రూప్ ప్రతి బ్రదర్స్ కుటుంబాలను మీరు అందరూ ఆశీర్వదించి దీవించే నూతన అభిషేకం నూతన జ్ఞానం చేత నింపండి ప్రభావ కే్రూప్ చుట్టూ అగ్నికాన్ చేసి దూతలు పెట్టండి వైరస్ బాన్ని ఎవరు కూడా పడకండి మీరు కాచి కాపాడి మీ అగ్ని పనిచేయండి ప్రభావద్దు మీకు ఆత్మచేత ముద్రించుకోండి ప్రతి ఒక్క బిడ్డ ఆ సీలింగ్ లోకి ఆ సీలింగ్ ఎండే టైంకి మేము సిద్ధపడుతున్నాం దేవాత ఎవరైతే సీలింగ్ లోకి రావాలంతా సీలింగ్ లోకి రావాలా ముద్రించబడాలా పరుశురాత్మ చేత ఆ రైతే నడిపించండి ఈ దినవంతా మీరే మాకు సహాయకులు నడిపించి నూతన అభిషేకంతో నింపి నడిపించండి ఓ ప్రభా మేము మా వెంట కృపాక్షేమంలో మా వెంట రావాలా మీ ముఖకాంతి మీ వెలుగు మీరే సహాయపడమని ప్రాధిష్టమైన మీ కృపలో భద్రపరుచుకోండి ప్రతి చీకటి దురాత్మ అంధకార శక్తి మీరు గద్దించి నా దేవ ప్రతి ఒక్క మీరు ఆశ్రవదించి మీరు ఆ కృపన్నా చిధపచ్చుకోమని త్వరలో రానున్న ఏసు క్రీస్తు పరిషుధ నామం ప్రాధిష్టం ఓకే మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ వైరస్ బాధ్యతలకి మన ప్రియులు ఎంతమైతే వైరస్ బార్య ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైన